భ నా దీవానికి వాక్యంధర మాట్లాడే పాటలం పొందండి నా దీవాన్ని రాకంతో సమీపించింది అలాది కన్నీరు ప్రాధాన్యాల ఆత్మల భారం దయచండిస్ ప్రభావిత సరస్వతం నడిపించండి మీరు పరిస్థితి మనం మీ వాక్యంధర పరిస్థితి పరిచయండి బలపరిచింది ప్రస్తుత ఆత్మ సహాయం అందరికీ కాల్ చేసి అలాగే మీరు అది వంతు మీరు మరి స్వామి స్వామి నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను శోధించబడి నమీదట నేను సువర్ణమయీ మారెదను శోధించబడి నమీదట నేను సువర్ణమయీ మారెదను నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను నేను వెళ్ళే మార్గము నాయస్తుకే తెలియును కడలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకునా కడలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకునా గురిలేని తరుణాన వేరువగా నా దరిని నిలిచే వాణ్ణా ప్రభు గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవా వాణ్ణ ప్రభు హల్లే హల్లే హల్లే ఆమెన్ హల్లే హల్లే ఆమేన్ నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను శోధించబడిన మీ దట నేను సువర్ణమై మారను శోధించ బడిన మీదట నేను సువర్ణమై మారెదను నేను వెళ్ళే మార్గము నా యేసుకి తెలియను జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు జలములలో బడి నేను వెళ్ళిన అవినా మీద పారవు అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జాలవు हल्लेलुया हल्लेलुया आमीन हल्लेलुया हल्लेलुया हल्लेलुया आमीन नेनु वेल्ले मार्गमो ना 예수के तलीयुनु नेनु वेल्ले मार्गमो ना 예수के तलीयुनु शोधिंचा बाडी नमी ट ने सुवर्णमई मारेद शोधड़ नीद नैन सुवर्णमई मारेदन ने मार्गम ना ये విశ్వాసనా వసాగుచు పయనించు సమయాన్న ప్రభు విశ్వాసనా వసాగుచు పయనించు సమయాన్న ప్రభు సాతాను సుడిగాలి రే పాగా నాయదుటే నిలిచేవా ప్రభు సాతాను సుడిగాలి రే పాగా నాయదుటే ని వాణ్ణ ప్రభు హల్లే హల్లే హల్లేలుయా ఆమెన్ హలే హల్లేలుయా హలేమేన్ నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను శోధించబడిన మీ నేను సువర్ణమై మారదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారదను నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియును జీవం నికృపల దాచితివే నీవం నికృపల దాచితి జీవితకాలమంత ప్రభువాణి ఆశ్రయం ఆశ్రయం నీవం నికృపల దాచితి జీవం నికృపల దాచితివే పాపపు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 పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే పాపపు బిలో పడికృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే పావురమువలే ని సన్నిధిలో జీవింపపిలచితివే పావురమువలే ని సన్నిధిలో జీవింపపిలచితివే నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత कलम प्रभुवा वे ना आश्रय आश्रय ना जीवन नी कृपल दाचीतीवे ईगुप्त वीडचीना समुद्रम अड्डुराने वे ईगुत वीडचना य्र समुद्र अड्डराने वाचने नी बाहुबलमे नु दाटी शत्रु కూర్చేనే నీ బాహుబల మే నన్ను దాటించి శత్రూ నే నా జీవం నీ కృపలో దాచీతివే నా జీవితకాలమంత ప్రభువాణీ వే నా ఆశ్రయం శ్రయం నా జీవం నీ కృపలు దాచీతివే కాను యాత్రలో యోర్ధాను అలలచే కలత చందీ తినే కాను యాత్రలో యోర్ధాను అలలచే కలత తినే కాపరివైన ని దాయించు అగ్నిగా నా ముందు నడచీతివే కాపరివైన నీవు దాయించు ఆజ్నిగా నా ముందు నడచీతివే నా జీవం నీ కృపలు దాచీతీవే నా జీవిత ప్రభువా నీవే నా ఆశ్రయం శ్రయం నా జీవం నీ కృపలో దాచితివే వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడనే వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడనే వాక్యమయ్యున్న నీ సహవాసము ధైర్యము పుట్టించేనే వాక్యమైయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించేనే నా జీవం నీ కృపలు దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువాణీ వేణ ఆశ్రయం ఆశ్రయం నా జీవం నీ కృపలు దాచితివే స్తుల మధ్యలో నివసించువాడా స్తుకి పాత్రుడా స్తుల మధ్యలో निवुति की पात्रुड़ स्तुति यागमुग नी से प्राणार्पण चेतु स्तुति यागमुग नी सेवलो प्राणार्पण चेतने నా జీవం నీ కృపల దాచీవే నా జీవం నీ కృపలు దాచీవే నా జీవిత కాళమంత ప్రభువాణి వేణ ఆశ్రయం ఆశ్రయం నా జీవం నీ కృపల దాచీవే హైజ్ లాడు శ్రామన్ బదర్ నాను నాకు దూరమైన నా తల్లిదండ్రులేనా చెయ్యి విడచిన నాను నాకు దూరమైన నా తల్లిదండ్రులేనా చెయ్యి విడచిన ఏ క్షణమైన నన్ను మరువకుండా మైన నన్ను మరువాకుండా నీ ప్రేమతో నన్ను హత్తు కొంటివే నీ ప్రేమతో నన్ను హత్తు నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే నా తోడుగా నా పాదములు జారిన వేల నీ కృపతో నన్ను వాదు కొంటివే నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను వాదు కొంటివే నీ ఎడమ చే నల క్రింద ఉంచి ఆ చేయి నా తల క్రింద ఉంచి నీ కూడి చేతితో నన్ను హత్తు కొంటివే నీ కూడి చేతితో నన్ను నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే నా తోడుగా ఉన్నవాడవే చేయి పట్టి నడుపు వాడవే హృదయము పగిలి వేదనలోన కన్నీరు తుడి చే పరిస్థితులలో హృదయము పగిలి వేదనలోన కన్నీరు తుడి చే పరిస్థితులలో ఒడిలో చేర్చి ఓదార్చు వాడా ఒడిలో చేర్చి ఓదార్చు వాడ కన్నీరు తుడచిన కన్న తండ్రివే నా కన్నీరు తుడచిన కన్న తండ్రివే నా తోడుగా ఉన్న వాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే నా పక్షముగా నిలుచువాడవే నా పక్షముగా నిలుచువాడవే నా ధైర్యముని వేసయ్యా Na daerya muni ve sayyaa, sayyaa, sayyaa, sayyaa, sayyaa, sayyaa, sayyaa, kruta agnatas tutulunike nayyaa, కృతజ్ఞత స్థుత్తులు నీకేనయ్యా నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే అదెలు మీరు సాక్ష్యం చెప్తా ఉన్నారు కదా సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పండి మా తలం పూలం కావాలి మీరేలు నాయించండి ఆటగిదారు కాల్చేసి మా స్వబుద్ధి తొలగించి బుద్ధి జ్ఞానం సరస్వతం మీ దగ్గర ఉంది అలాగే మీరే కలిగి చేసి మా తలంపు తీసి మీరు ఉంటే ఏం మాట్లాడాల్సి అదే మాట్లాడి మాకు వినిపిమని సాహించండి ఇష్టం అలా వినబడుతుంది అక్కడ వినిపిస్తుంది బ్రదర్ సో మనం ఒక ఇంట్లో మోజెస్ అనే పెట్టారు ఇక్కడ మూడు దినాలు మీటింగ్ పెట్టిండే మనం పెట్టినప్పుడు అనుమానం కలిగి సైతం ఇంట్లో భయంకర పని చేస్తుంది వాళ్ళ కుటుంబం అంతా సైతంతో నిండి ఉంది వాళ్ళ ఆచారాలు చేస్తుండే ఈసారి క్రిస్మస్ కు ఏం ఆచారాలు చేయని కొన్ని వాక్యాలు నేను చెప్పిన చెప్పినా మూడు దినాల మీటింగ్ పరీక వాళ్ళ కొడుకు ఇక్కడ ఉంటాడు బ్రదర్ ఆయన చాలా మంచివాడు ఆయన దూరి వచ్చి రాతి వచ్చి వచ్చి ఏం చేసింది అంటే మన దూమ్ చేసేది వచ్చింది అప్పుడు మా భార్యకు నేను అక్కడ వాళ్ళ మీద అక్కడ బండి ఇవ్వ నేనన్నా బండి ఇస్తే తాకితే ఎక్కడన్నా పోయి ఏమైనా కాగలదు ద అంటే అక్కడ బండి మీద ఒక రాయి పెడతాం రాయి పెడితే దని అని కొట్టే వరకు కొట్టి వెళ్ళిపోతాం అంటే రక్తం కారుతుంది వెళ్ళిపోతాం వెళ్ళిపోతే మళ్ళీ ఒక పక్కలో వచ్చి ఏం చేస్తున్నా బట్ట కట్టి అప్పటిదాకా ఏం చేయాలా అప్పటిదాకా వాళ్ళ భార్య చెప్పింది సుసైడ్ చేసుకుంటాడు సుసైడ్ చేసుకుంటాడు అంటే అప్పటిదాకా నేను మన ఫోన్ చేసిన ఒక మీ పేర్ల కూర్చొని నేను మీ పేర్లో కూర్చున్నా ఆయన సుసైడ్ చేసుకోవద్దు ఎక్కడో చచ్చిపోతా అంటే అందరు పేర్ల కూర్చొని చెప్తున్నా అప్పుడే వచ్చేసినాయా భయంకరంగా వచ్చిన ఎట్లా అంత బెడ్ కన్నున్నాయి భయంకర ఎట్లుంటే భయంకరంగా వచ్చేసిన పై మీద దాన్ని అప్పుడే ఫ్యామిలీ పేరు చేసినాం పేరు చేసినాం చూసొని కూర్చినాం అసలు చూసినాం మా భార్య అటాక్ చేసేది అది శోదర్ ఒకటి చూపించిందంట అది అప్పుడు శివ పంపించిన పక్కగా మా బిడ్డ ఉంటది అక్కడ పంపించిన మా భార్య అప్పుడు ఏం చూసింది నాకు అటాక్ చేసింది అయినా పోయిన తర్వాత రాత్రి మనన్నర హాస్పిటల్ పోయినాం ఇక్కడ హాస్పిటల్ పోయినాక డాక్టర్ చూసిన ఏమైందంటే జారీ పడిపో పడిపోయిందని మా బిడ్డ చెప్పింది ఏం చెప్పకూడదు లేకుంటే చూడరు పోలీసు కేసు అయింది జారి పడిపోయినైతే ఆ నీళ్ళు కారుతుందని మా బ్రెయిన్ కా జారి పెట్టాను చూసి అంత కడిగి ఉడి బ్లడ్ కడిగి ఉడి మంతా చూసి కొంచెం ఓల్బడింది అయితే ఇప్పుడు టాకా వేయాలన్నాడు మళ్ళీ చేస్తాడు మళ్ళీ స్కానింగ్ తీసాం అప్పుడు చూద్దామని ఏం చేసినాడు కొంచెం మందు పెడతా ఇంజక్షన్ ఇస్తాం ఇంజక్షన్ పెట్టి వచ్చి వచ్చేసినాక కొంచెం ఒప్పి రాత్రంతా నిద్ర లేదు పిల్లల కూర్చున్నాం వాళ్ళ వంట వచ్చింది కానీ కొట్టినా కానీ ఎక్కువ నొప్పి లేకుంటే కానీ దేవుడు ఏం చేసినాం ఆ శోదం భయంకర కాపాడున్నాడు అయితే ఆ బ్రదర్ తాకుతుంటే ఆయన మీద నాకు ఎట్లా కన్ఫ్యూషన్ సైతాన్ వచ్చేస్తుందనుకున్నాడు ఎవరికి నోడు పది మంది వచ్చినా నొప్పిస్తాడు ఆయన ఇంతకుముందు జరిగింది తలుపు అంతా ఇలగొట్టేసినాడు వాళ్ళ వాళ్ళ తలుపు ఇలగొట్టి వాళ్ళ భార్య వన్ చేసి పోయినాక గ్లాసులో రుగి బయట వచ్చిందంట ఆ ఇంట్లో అంతగా భయంకర్ ఉండే మన దేవుడు అస్ట్ని కాపాడి మన దేవుడు తప్పించినాడు ఇక్కడ అలా అలీగా ఎందుకంటే ఇప్పుడు నేను ఎట్లా ఉన్నా అంటే ఐ ఇళ్ళంగా ఉన్నా పోతుంది అక్కడ పోతుంది ప్రభాన్ని శ్రమించాస్పిటలైజ్ చేసుకోవద్దు నేను కాపాడు కాపాడు క్లే చేస్తున్నాం అక్కడ హాస్పిటల్ అక్కడ చేసుకున్నాం డాక్టర్ ఉన్నాడు స్కానింగ్ చేయాలని చెప్పినంత మా బిడ్డ అన్నారు ఒక డేస్ తర్వాత తీసామన్నారు లేదు తీస్తామంటే సండే కదా రేపు తీదామన్నాం చెప్పేదంటే భయంకర శ్రోద నుంచి కాపాడినాడు మన బ్రే బ్రదర్ ప్రే చేస్తున్నాడు వాళ్ళకి వందనాలు చెప్తున్నాను ఎందుకు అంటే మనం ఏ ఆచారాలు చేస్తానని దేవుణ్ణి ఉన్నాం కనుక సైతానికి ఒక్కరి రాజ్యం ఎక్కడ కూలబడుతున్నని వాళ్ళ కొన్ని వాక్యాలు చూపించి అరే ఇదేంది వాళ్ళు ఇక్కడ చేస్తున్నది ఆచారాలు ఇదే చేస్తున్న ఆచారాలు ఇదేంది అంటే వాళ్ళ సంగతి బైబుల్ ఏం చెప్తుంది అది చూడ ఏస ప్రభు ఏం చెప్తున్నా అది బిరల కోసం మనం ప్రార్థన చేయాలని చెప్పిన అన్ని వాక్యాలు చూపించిన ఒక బ్రేరకు చూపించిన కానీ పరేక్షానైపోయినాడు అరేష్ అవి జరుగుతుందా అని పరేక్ష అయిపోయినా చెప్పంటే ఒక సిస్టర్ చూపించాలంట భార్యకు శోధన వస్తుందేమో మా బిడ్డకు దాని ముందనే ప్రే చేసిన ప్రియలవి పెట్టినా ఇక్కడ ప్రియ ప్రియరికేసి మా భార్యకు వచ్చిన నాకు కొంచెం అటాక్ జరిగింది దాని దేవుడు మరి మక్కడ ఉన్నాక కొంచెం వాక్యం చూద్దాం మనం హలో ఓకే బ్రదర్ వినవరుస్తుందా ఇనిపిస్తుంది బ్రదర్ చూసే మార్స్ వార్త ఎన్నో అధ్యాయం బ్రదర్ మార్స్ వార్త టూ చాప్టర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఓకే బ్రదర్ మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడిను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు ఇక్కడ వాక్యం గమనించిన అంటే విశ్రాంతి దినం అంటే ఆ దినంలో ఆత్ నిమ్మ ఆది కాలంలో పార్జన పనిచేదాక దినం విశ్రాంతి అని ఆ దినం అంటే విశ్రాంతి సబ్బాద్ దినం అంటే ఇంగ్లీష్ ఆ సబ్బాది ఉంది ఆ దినం సర్డర్డే ఉండే ఆ దినం నీళ్ళలో దేవుడు వాళ్ళ ఇప్పుడు ఏమంటుడు ఈ స్వార్థలో శిష్యులకు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినముకును ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను చెప్పాను అలా ఏమంటు మనుషుల కోసం ఏమంటాడు ఇక్కడ ఫస్ట్ ట్వంటీ సెవెన్ ఏమంటాడు అండ్ ఈ సైడ్ చూద్దాము మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిను గాని మనుషులు మనుషులు కానీ లేదా ఫస్ట్ ఏమంటాడు మనుషులకే నియమింపబడాలి ఏమంటాడు మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు మనుషులు విశ్రాంతి దినంకు నియమిపబడలేదు అంటే ఇక్కడ చూస్తే గమనించాలంట ఏమంటాడు ఇక్కడ విశ్రాంతికి ప్రభు నేనంటాడు ఏమంటాడు విశ్రాంతికి ప్రభు మనం ఏం చేస్తున్నాం మీరు కదా దినంని మనం చేస్తున్నాం ఆచారేస్తున్నాం మనం దీన్ని ఫస్ట్ విశ్లిసిస్తున్నాం దినంని పరిశ్రమస్తున్నాం పాత్రని మనం ఆచారం చేసి ఏం చేస్తుండ్రు ప్రభుని మనము మన ఆజ్ఞాని చురకరిస్తు ఇక్కడ ఏం చూస్తాం కొలుస్తుని పత్రిక్ర కాబట్టి కాబట్టి అన్నపానముల విషయంలోనైనా అన్నపానం విషయమైన ఏమంట సంఘం కూడా చెప్తు పౌన భక్తులు అంటే ఆ సంఘం ఏమి తప్పిపోయింది ఆ సంఘమి అంటే ఏం తిను ఏం తాగుదామా అయితే మొత్త సుమార్త చెప్తాడు ఏం తినుమా ఏం తాగుదా మీ దీనికోసం ఆలోచించుకొని అన్ని జన్ జరుగుతున్నాడు మీకు ఏం కావాలని ఈ ప్రభుకి తెలుసు కనుక మొదటి నీతి ఏ నాటికి ఆడేటాడు ప్రభు మన దేవుని వాక్యం వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం మనుషుల పద్ధతి నడుస్తున్న వారు అయితే ఏమంటాడు ఇక్కడ అన్నపాన విషయమునా పండుగ అమావాస్య విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనా పండుగ అమావాస్య ఆయనకు అరవై అమాస దినం ఆ రోజు అమావాసం నీడలో అమాసం మనం చూస్తాం కొడుకు మన ఒక గణనా కొడుకు మన చచ్చిపోయినప్పుడు నా తలా పోయినా తల పోయినా చెప్పండి ఎలిషా ఒక వాకు ధర ఆయన కొట్టుకుడు సంతానం లేకుండా సంతానం ఇచ్చినాక కొడుకు తల ఆయన ప్రాణం పోతుంది అప్పుడు వాళ్ళ భర్తకు చెప్తుంది తన పాడి పని వారి అంట తన గార్జిని త్వరగా పంపించమంటే భర్త అంటాడు ఇది అమాస్ కాదే ఈరోజు విశ్రాంతి దినం కాదే ఈరోజు ఎందుకు పోతున్నాం అక్కడ అంటాడు నేను పోయదే మంచిదని చెప్తుంది ఆ ఇస్త్రీ అంటే ఆ కాలంలో నీడైనా ఉండే ఈ కాలంలో ఏం చేస్తున్నాడు ప్రదర్శపకుండా నీళ్ళని ఆరాధిస్తు కానీ ప్రభుని ఆచరించమని ప్రభుని ఆరాధించాలా వాక్యం మనం ఇట్లుండి నడవాలా కానీ ఇట్లా జరుగుతుంది ఏమంటుడు పాలు భక్తుడు కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ పండుగ ఇంకా అమావాస్య విశ్రాంతి దినము అను వాటి మీకు తీర్పు తీర్చ ఎవరికి అన్నది విశ్వాసి దినం నువ్వు ఆచరణ చేస్తే నీకు తీర్పు ఉంటుందని చెప్తుండ్రు ఇక్కడ ఏముంటుంది ఇక్కడ నీకు తీర్పు ఉంటది మీకు తీర్పు ఇచ్చే ఎవరి అవకాశం లేకుండా అంటాడు అలా చెప్పండి ఇట్లా చెప్తే చాలా మంది పాస్టర్ చేకరిపోతారు ఒక సిస్టర్ కూడా చెప్పిందంట చెప్తే నువ్వు పక్క ఉండు నేను మళ్ళీ నీతో మాట్లాడతానంట మన దగ్గర ఉంచి పోయింది చెప్పింది చేయొద్దు కదా అప్పుడు అంటే నువ్వు పక్కకుండి నువ్వు పక్కకు మాట్లాడతానంట ఆ చెప్పండి ఇక్కడ సబ్బదల్ట ఏంది మనం ఇప్పుడు చేస్తున్న సబ్బ దినమే చేస్తున్నాం ఇప్పుడు ఆన్లైన్ అప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గుంటే అక్కడే దేవుని ఒక సంఘం చెప్పండి అపోస్త కరం ఏంది రొట్ట ఇంటింటి రొట్టె ఇడిచిండ్రు దేవుని వాక్యం బోధించిన వాళ్ళ శిష్యులు చేసిపోయిండ్రు ఇది ఆచారం ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది ఇప్పుడు మీ ఛాయాని ఎంబడిస్తుండ్రు పౌలు భక్తులు చెప్తున్నారు రాబోయే ఛాయా ఛాయలో ఇది జరిగింది ఇక్కడ నిజేశ్వరం వచ్చినగా ఛాయాకు మీరు ఎంబడించదు కాదు అప్పుడు ఛాయాలో వేస్తూ ప్రభు చెప్పిండు ఇది ఛాయా నిజ స్వరూపం అంటే మన ప్రభుత్వం ప్రభుత్వం మీరు ఏం చేయాలా ఆచరించారా ఆయనని ఆదరించారా ఆయన ఆరా ఆరాధించారా ప్రకటన మీ రాబడింది గొరపి పది ఎనిమిది నుంచి వెళ్ళి ఉండి ఇక్కడ ఇక్కడ చూస్తే చెప్పేవాళ్ళు లేదు కనుక పది ఏదీగా పోతుండ్రు అలా ఇక్కడ చూద్దాం ఒక అచ్చర కనిపిస్తుంది మనకు ఇప్పుడు ధాన్యాల గంధం చూద్దాం ధాన్యాల గంధంలో ఏం చేసిందంటే అక్కడ చూద్దాం మనం ధాన్య ఆత్మ స్వరూపు దేవుణ్ణి ఎన్నో అధ్యాయం బ్రదర్ ధాన్యం రెండు అధ్యాయం ఎన్నో వచ్చిన బ్రదర్ ధాన్యం రెండు రెండో వచ్చినండా మూడు అధ్యయం చూడు మూడో అధ్యాయము బ్రదర్ ఓకే బ్రదర్ ఎన్నో వచ్చిన బ్రదర్ ఫస్ట్ రాజగు నెబ్కేజర్ బంగారు ప్రతిమ ఒకటి చేయించి చదవాలా బ్రదర్ బ్రదర్ని మీ వాయిస్ వినిపిస్తలేదు హలో మనోజ్ బ్రదర్ వాయిస్ కట్ అయిపోయిందండి మీట్ తీసున్నారు కానీ వాయిస్ మనకి వినిపిస్తలేదు హలో మనోజ్ బ్రదర్ బ్రదర్ మీరు వాయిస్ వినిపిస్తలే బ్రదర్ మళ్ళీ వీడియో ఆప్ చేసి ఇంకా చెప్పండి బ్రదర్ ఓకే చదవాలా బ్రదర్ రాజగు నిమ్కర్నేజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి రాజు నిమ్కరేజర్ ఏం చేసిండ బంగారు ప్రతిమ చేసి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిలవబెట్టించను బబులోను దేశంలో దూరా మన దాన్ని నిలవి అది అరవది మూరల ఎత్తును ఆరు మూరల విక్రమ గుమి కొలత చేసి నిలబడినట కొలత చేసి నిలబడికడు కొలత కనిపిస్తుంది మనకు రాజగు నెబ్కద్ నేజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విదాయకులను న్యాయాధిపతులను సంస్థానంలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజగు నెబ్కద్ నేజరు నిలవబెట్టించిన యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా చూస్తే అక్కడ చూను దిలీప్ ఒకసారి మళ్ళా సార్ అధిపతులను అధిపతులను సేనాధిపతులను ఒక పనిచేసే సేనాధిపతులు రాజీవ్ దగ్గర సంస్థానాధిపతులను సంస్థానం మీద లేని అధిపతులను మంత్రులను మంత్రులను ఖజానాదారులను ఖజానా దారులు దాని మీద ఉన్న ధర్మశాస్త్ర విధాయకులను ధర్మశాఖ విధాయకులు ఉంటే దేవుని కదా దేవుని మిడలు కదా ఇక్కడ అర్థమవుతుంది ఆ ధర్మశాస్త్ర వీధులు అంటే దేవుని బిడ్డలు అక్కడ ఉండరు అంటే యూదులు ఇక్కడ యూదులు ఉన్నారు న్యాయాధిపతులను న్యాయాధిపతులను సంస్థానములలో అధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును అన్నది సమకూర్చుటకు ఒక జగన కూర్చుటకు ఆ మైదానంలో సమకూర్చుటకు తన దూతల్ని పంపించినట్ట ఎందుకు ఆ ప్రతిభాగ్యంగా ప్రతీక్షిస్తుండ్రు అందరూ సమకూర్చి చేసి అందరికీ వర్తమానం పంపించి తన దూతలకు నేమక రంపించినట్ట సమకూర్చిన అక్కడ చూస్తే ధర్మశాస్త్ర విధులు అన్నారు చూస్తాం మనం ఇక్కడ ఈ వాక్యం చూసి మనం దీనికి ఆత్మీయంలో మనకు ఒక ఇష్టం తెలుసుకోవాలా ఆ కాలంలో జరిగింది ఈ కాలంలో ఏం చేస్తుండ్రు జరుగుతుంది ఇక్కడ చూద్దాం మనమా అధిపతులను సేనాధిపతులను లేదా సేనాధిపతులను సంస్థానాధిపతులను సంస్థానాధిపతును మంత్రులను మంత్రులను ఖజానాదారులను ఇంకా కింద చూస్తు ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానంలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు మంచి మంచి పేరు పెందిన వాళ్ళకి సమకూర్చుమని తన దూతను పంపించను ఇంకా కింద ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా ఒక దూత చాటింది ఏమనగా జనులారా జనులారా దేశారా దేశస్తున్నారా ఆయా భాషలు మాట్లాడు వారులారా ఆయా భాషలు మాట్లాడు వాళ్ళారా అంటే మాట్లా ఆయా భాషలు అంటే భాషలతో మాట్లాడే వాళ్ళకు బి దూత చాటిస్తున్నాడు అక్కడ చూస్తే ధర్మశాస్త్ర విధులు వాళ్ళకు బి దూత చేరుతున్నాడు ఇక్కడ మీకు ఆజ్ఞ ఇచ్చుతున్నాను ఇప్పుడు మీకు ఆజ్ఞ ఏమనగా ఏమనగా బాక పిల్లం గ్రోవి పాక పిల్లం ఊగిపు పెద్ద వీణ సుంపోనియా వీణ పెద్ద విభంచిక సకల విధములకు వాద్య ధ్వనులు సక విధ అక్కడ మైదానంలో అందరూ వచ్చినాధులకు మీకు వినబడినప్పుడు అప్పుడు మీకు వినబడినప్పుడు ఈ వినబడప్పుడు రాజకు నెబ్బద్ నేజరు నిలవబెట్టించిన రాజా నెబ్ నిర్వహించ ప్రతిమను బంగారు ప్రతి మీదట సాగిల్ల పడి నమస్కరించుడి బంగారం ప్రతిమ సాగు నమస్కారం ఆజ్ఞ సాటిస్తుంది సాగిల్ల పడి నమస్కరింపబడని నమస్కరింపని వాడెవడు తాగిల పని నమస్కారం ఎవరు వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును అలా ఆజ్ఞ ఇది రాజ్య ఆగ్ఞి ఎవరు రాజ్య రాజ్య ఆజ్ఞ తుంగరిస్తారో మంత్రి అగ్నిగుండంలో వేయబడును అంటే ఆ అగ్నిగుండంలో వేసేస్తారు ఎవరైనా కానీ అక్కడ చూస్తారు ఆ అధిపతులు ధర్మశాస్త్ర వీధులు అందరూ ఎవరినైనా రాజ్య ఆజ్ఞ తుంగరిస్తే అక్కడ అగ్గిగుండం మండుతుంది అక్కడ అగ్గిగుండం మీద వేసి పెట్టినాడు మైదానంలో ఒక ప్రతిమ ఉంది రాజు ఒక ప్రతిమ అక్కడ చూస్తే అగ్గిగుండం అక్కడ ఉంది అక్కడ అక్కడ మీరు ఈ యాజ్ఞత్వంకిరిస్తే ఈ మన్ మండితే అగ్గిగుండంలో వాళ్ళకి ఏపడతారని ఆ దూత చాటిస్తున్నాడు సకల జనులకు బాకా పిల్లం ద్రోవి పెద్ద వీణ వీణ సుంపోనియ ప్రపంచక సకల పెద్దలమ్మ వాద్య ధ్వనులు నిలబడగా వినబడుపు ఆ జనులు దేశస్థులను ఆయా భాషలో మాట్లాడు సాగిలపడి సాగిలపడి రాజగు నిబ్గ్నేజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి చేసిరి అంటే ధర్మశాస్త్ర విదృపి ఉన్నారా లేరా ధర్మశాస్త్ర విద్రువి ఉన్నారా లేదా అందరు నమస్కారం కదా అక్కడ మనం చూస్తే అంటే రాజు ఆజ్ఞ చూస్తే భయపడి ఏం చేస్తుంది అంటర్మశాస్త్ర విధులైంది భూమి ఆకర్షణమైన ఆకర్షణ ఏ దేవుడిని ఉండదు ఏ విగ్రహం చేసుకోవద్దు నేను తప్ప ఏ దేవుణ్ణి మొక్కొద్దు కానీ ఇక్కడ చూస్తే ఈ కాలంని చూస్తే అలా రకరకాల ఆచారం చేసి విగ్రహంకు వంగిపోతు కానీ దేవుని ఆజ్ఞ ఏం చేస్తుండ్రు వాళ్ళు దేవుని ఆజ్ఞాను ఏం చేస్తుండ్రు దాటిపోతుండ్రు ఈ కాలం చూసి రకరకాల ఆచారాలు చేసుకొని ఎందుకంటే పాస్టలు అట్లా చెప్తున్నా కనుక వాళ్ళువి అట్లనే వాళ్ళ మాట అయి ఏం చేస్తున్న ఆ ధర్మశాస్త్రం మన చెప్పిన దేవుని వాక్యంకు విధను ఈ ఆచారాలు చేసి ఆచారకు ఏం చేస్తుండ్రు ఈ లోకమైన విధులు ఆచారాలు దినాలునాలు చేసి దాన్ని పూజించి ఆ మన ఆచారాలు చేసి దేవుని ఆక్యంకు ఏం చేస్తుండ్రు మీరుస్తున్నట ఈ కాలంలో అయితే జరుగుతుంది నెమ్కరేజర్ చూస్తే ఒక అవుత బోధకు ఒక ప్రతిమకు నిలబడి ఒక అవుత బోధకు సాధించింది నెమ్కరేజర్ ఎంకరేజర్ ఒక అవుత బోధ ఇక్కడ చూస్తే వాళ్ళందరూ భయపడి మనీ కానీ ఇక్కడ చూస్తే మనం పదిహేను అధ్యయం చూడు బ్ర ఎన్నో అధ్య పదిహేనో వచ్చినమ్మా బ్రదర్ మూడుదో మూడు తర్చింది చూడు ఓకే బ్రదర్ అందుకు నెబ్కజ్ఞరు అందుకు నెబ్క నెజరు హత్యాగ్రహమును రౌద్రమును గలవాడై అలాది అత్యగరం రౌగున్న వారై శద్రకును మెషకును అభిజ్ఞును పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా అలా వీళ్ళు తన దేవునికి ఆరాధన చేసి ప్రేరణ చేస్తున్నాడు కొందరు ఏం చేసిందట అక్కడున్న వాళ్ళు ఏం చేస్తుండట పట్టుకున్నట రాజా నాగ్ చేసి ముగ్గురు ఆజ్ఞని తుంకెనిచ్చిందని చెప్పినప్పుడు రాజాకు అవగ్రహం వచ్చి మండి భయంకరంగా మండి ఏం చేస్తుంది దాన్ని పట్టుకొని అని చెప్పినంట వాళ్ళు పట్టుకుని అని చెప్పినంట అక్కడ ఇక వారు ఆ మనుషులను పట్టుకొని రాజ సన్నిధికి తీసుకొని వచ్చరి రాజా సన్నిధి తీసుకుని రాజ సన్నిధి అంటే రాజా భవన్లో తీసుకుని రాజా అక్కడ సింహాసనమే కూర్చున్నాడు ఈయన ముంగసుకొని పట్టుకొని ముగ్గురుకు పట్టుకొని తీసుకొని వచ్చింది అంతటా నిబరు వారితో ఇట్లని నువ్వు ఇప్పుడు నెబ్కరడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ముంగసన మాట్లాడుతు ఏం మాట్లాడుతు శ్రకు మెషకు అభిద్ర మీరు మీరు మీరు నా దేవతను పూజించుట లేదని నా దేవతను పూజించలేదనని నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నేను నిలబెట్టి బంగారు పరద నమస్కారం ఇచ్చలేదని నేను నింటినా నాకు వినబడినది అది నిజమా నిజమా నాకు వినబడింది నిజమా అంటే కొందరు ఏం చేస్తుండ్రు కుట్రలు చేసి ఆ రాజాకి చెప్తే రాజా చెప్తుండ్రు ఇది నిజమా అని చెప్తే అప్పుడు ఏమంటారు ముగ్గురు బాకాను పిల్లంగురో పెద్ద వీణను బాకాను పిల్లంగు వీదునుని ను విపంచికను సకల విధములకు వాద్య ధ్వనులు మీరు నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే మళ్ళా ఏమంటారు మళ్ళా బాకా నేను మళ్ళా బీధిస్తున్నా మీ సిద్ధంగా ఉండాలా నమస్కారంకు అక్కడ చూస్తే రాగా జారా రారా భాషలు అందరూ ముంగిపోయిన ప్రతిమకు నమస్కారంకు అందరూకి పోయినరు మళ్ళా ఒకరు మీకు అవకాశం ఇస్తా మళ్ళా మీరు ఏం చేయాలా నేను బూర ఉన్నప్పుడు మీరు ఏం చేయాలా నేను చేసిన ప్రతిమాకు మీరు నమస్కారం చేయాలని నేను గరేజన్ మళ్ళా ఈ చెప్తున్నాడు ఇక్కడ మీరు నమస్కరింపనే తక్షణమే మీరు నమస్కరించిన కష్ట కష్టమే మండుచున్న వేడిమి అగ్నిగుండంలో మీరు వేయబడదురు ఈ మండితు నాగ్గుణం నీకు ఏబడి ఉండని చెప్తున్నాను మౌనంగా ఇంటి వీళ్ళు ముగ్గురు నా చేతిలో నుండి నా చేతుల నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అలాది అన్నాలో చేతుల నుంచి ఇంపిన వాళ్ళు దేవుడు ఎక్కడున్నారని చెప్తున్నాడు అంటే ఈ నెంకర ఏమంటుడు గర్విస్తున్నాడు ఇక్కడ చూస్తే అలాది అయమంటుడు భయపెడుతున్నాడు అలా ఏం చేస్తున్నాడు భయపడుతున్నాడు కానీ వీళ్ళు ఒక యుహవ అంటే దేవుని జీవంలో దేవుడు తెలుసుకుంటారు తెలుసుకుని ధర్మశాస్త్రంలో అంతా తెలుసుకున్న వ్యక్తి వెతుకునే తీరువాదుగా బలవంతుడు ముగ్గురు అయితే చూద్దాం ఇప్పుడు ఈ ముగ్గురు ఏమంటారు శద్రకును మెషకును అభెజ్నో రాజుతో ఇలాగు చెప్పిరి శ్రద్ధకు మెషి రాజుతో ఇలాగ చెప్పిరి నిగజ్ నేజరు నిమ్కలేజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత మాకు లేదు అలాది నిందు గురించి మాకు ఉత్తరం చింతావి లేదు మాకు మాకు చింతావి లేదు అంటే కొన్ని చెప్తే చింత ఉంటుందా అయ్యో ఏమవుతుంది నిన్న గురించి చింతావి మాకు లేదు ఈ రోజు నువ్వు తెలుసుకో నింప మేము సేవించున్న దేవుడు మేము క్షమించిన దేవుడు మండుచున్న వేడిమి ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అలా మేము క్షమించిన పూజించ దేవుడు ఈ అగ్గి నుంచి రక్షించ సముద్రుడు అని ఆ నిమ్మకర ముగ్గురు చెప్తున్న అక్కడ మరియు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును అలా నీ వశమున పడకుండా మమ్మల్ని తప్పకుండా రక్షిస్తునని అక్కడ దేవుని ఒక శాక్తిగా వాళ్ళు నిలబడారు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను ఒకవేళ రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియూ నీ నీ దేవతలను పూజింపని నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోను ఈ రోజు తెలుసుకు నిలబట్టి బంగారు ప్రతిమకు మేము నమస్కారం ఈ రోజును తెలుసుకోను అని చెప్పినట్టడ అందుకు నిపుకజ్ నేజరు అందుకు నిపు అత్యాగ్రహము నొందినందున అత్యాచారం పొందిన చద్రకు మెషకు అభిజ్ఞను వారి విషయంలో చద్రకు మెషకు అభిజ్ఞ వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక ఆయన ముఖం వికారమాయన కనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిముగా చేయమని ఆజ్ఞయించను ఒక్కరిపోయి ఏమైంది ఇంకా ఏదంత ఎనిమిది అంతలు ఏమైపోయింది ఇప్పుడు అప్పుడు చూడండి విశ్వాసం ఎట్లా చేయవాలా ఉండేది ఒక అంతం అగ్గికుండా ఇంకా ఏడంతాలు ఎక్కువ చేయడం అంటే ఏడంతలు ఒకటి ప్లస్ ఎనిమిది అంతాలు అగ్గికుంటాం మండుతుంది ఇంకా మండుతుంది పొగా ఇంకా ఎక్కువైపోయింది అప్పుడు వీళ్ళు భయపడాలంట అప్పుడు ఏం చేసిన తన శరీరం అంట దేవునికి తమ యాజ్ఞ సంప్రదించుకుంటారు బతిరా మేలు అనుకున్నట ఒకటి బతితే దేవుడు మేము నిన్న సేపిస్తాం పూజిస్తాం లేకుండా సావైతే నీ దగ్గర వస్తాం అలాంటిది అట్టా వాళ్ళు తీర్మానం చేసుకున్నట్ట వాళ్ళు అలా మరియు నా తన సైన్యంలో తన సైన్యంలో నుండు కొందరిని పిలవన పెంచి అలా బలిష్ఠులు అంటే వాళ్ళు ఏం చేస్తుంది వాళ్ళు పోషించుకుంటారు బలిష్ఠులు అంటే గొల్లాది వేసులు వాళ్ళకు ఏం చేస్తాం పోషించి పెడతారు అంత మంచి హారం చూసే బలవంతులు ఉంటారు వాళ్ళు యొక్క అంత పొడువుగా ఉంటారు కొందరు పిలిచి శద్రకును మెషకును అభిజ్ఞును బంధించి శద్రజ్ఞ అభిషును బంధించి వాళ్ళ చేతులు బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగొండంలో వేడని ఆజ్ఞ ఇయ్యగా రాజు శివసన గురి ఇప్పుడు వీళ్ళకు బంధించి అట్లనే ఎత్తుకొని ఆ వేడుగుండలో వేశమని రాజు ఒక ఆజ్ఞ తీర్మానం లేచిందంట ఆ పలుసును ఎత్తుకొని పోయిందంట చిన్నపిల్లడికి ఎట్లా ఎత్తుకుపోతారు అట్లా వారు వారి అంగీలను నిల్వట అంగీలను పై వస్త్రములను పై వస్త్రములను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయక తీయకనే ఉన్నపాటున ముగ్గురుని ఉన్న పాటున ముగ్గురిని వేడిమ కలిగి మండుచున్న ఆ అగ్నిగుండమున నడుమ పడవేసిరి అలా వేదితుల అగ్నిగుండంలో నడుమే నడమ పడేసిరి అలాది ఇక్కడ గమనించాలంటే చూస్తే చాలా భయంకర కానీ వాళ్ళు ఏం చేసిండు మరణంకువి వాళ్ళు భయపడలే ఒకటి చూస్తే రాజు ఒక ఏంటి మరణ ఆయన అక్కడ నిలబడినాడు నింకర మరణంకు భయపడలే వాళ్ళు ఏం చేసిండ తన శరీరం ఏం చేసిండు దేవునికి తగన్మే యాగంగా వాళ్ళు ఏం చేసిండు సమర్పించుకుంటారు వాళ్ళు అయినా కానీ ఏమంటారు ఇక్కడ చూద్దాం ఇక్కడ రాజాజ్ఞ తీవ్రమైనందునను రాజాజ్ఞ తీరమైన గుండము మిక్కిలి వేడిమిగలనైనందును గుండం మిక్కిలి మేడైన ఉంది ఒక్కడిపోయి ఏను ఇక్కడ శద్రకు మెషకు అభెజ్ఞలను విసిరి ఆ మనుషులు పెద్ద కలిసి మనిషికి విసి వేసిన మనుషులను అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి వాళ్ళ అగ్ని జ్వాల చేసిన వాళ్ళు చనిపోయినంట వాళ్ళు ఏమి వెంటనే అక్కడ ఏం చేసుకుంటూ నడిమిట్లా అగ్గి జ్వాలను పొగ నుంచి వాళ్ళు చేసింది అక్కడ వెంటనే కాలిపోయినంట వాళ్ళు ఆ పొగ అక్కడ చనిపోయినంట అక్కడ వాళ్ళు శద్రకు మెషకు అభిజ్ఞను ఆ ముగ్గురు మనుషులు పెద్ద మెష కాబట్టి ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై బంధింపబడి వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండములో పడగా వేడుతున్న అగ్నిగుండంలో పడగా రాజగు నికజ్నేజరు రాజు నిప్కనేజరు ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి తీవ్రంగా శివాసం నుంచి లేచి చూస్తున్నాడు మేము మేము ముగ్గురు మనుషులను బంధించి మేము ముగ్గురు మనుషులు బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని అగ్నిలో వేసి కదా అని తన మంత్రులను అడిగాను తన మంత్రులను అడుగుతున్నాడా మంత్రులారా మనం ముగ్గురికి వేసినాం కదా అంటే ఆ మంత్రులు ఏమంటు సత్యమే అని చెప్తున్నా వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చరి మనమే కరెక్టే రాజా మనం సత్వమే మనం ముగ్గురికే అందుకు రాజు నేను రాజు నేను నలుగురు మనుషులు బంధక బంధకములు లేక నలుగురు మనుషులకు బంధకం లేకుండా అగ్నిలో సంచరించుట చూచుతున్నాను చూస్తున్నాను అలా ఈ నేమకే రాజా ఏమున్నాయి మనుషు ఇప్పబడింది ఆత్మే నేపి ఇవ్వబడది ఈ నెంకెరేజ్ దేవుడు ఏం చేస్తున్నా కళ్ళు ఇప్పబడ్డాయి మనం చూస్తాం గార్జీ ఉన్నాడు గార్ధీ మోరిచ్చినాక ఆ బిలాకాంటాడు గార్జీ మీద కుసిపోతుండే అప్పుడు దాకా ఏం చేస్తున్నాడు దూత నిలబడి కడబడతలేడు అప్పుడు ఆయన ఆ దూ ఆయన కళ్ళు నిర్మిం సాక్షాత్ ఆ గార్జి మీ నిలబడి కడగేసి చూస్తాం మనం ఈ నంకరే రాజు ఏం చేస్తున్నా కళ్ళు ఇప్పబడ్డాయి ఆత్మీయ తిప్పబడ్డాయి అప్పుడు దేవుని తలాగడగా ఆ అప్పుడు చూడగలుగుతున్నాడు వారికి హాని ఏమయో కలగలేదు వాళ్ళకి హాని ఏం కలగదు ఎట్లా వాళ్ళు తిరుగుతున్నట అగ్గిండాని కలగలేదు వాళ్ళు ముగ్గురు ఏం చూస్తున్న బంధం కూడా తిరుగుతున్నంట నాలుగు వ్యక్తివి అక్కడ తిరుగుతున్నటే నాలుగవ వాణి రూపము దేవతల రూపము పోలింగుదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను ప్రతి ఉత్తరం ఇచ్చాను అంతటా నిపుకద్ అంతేగా నెబ్కరేజారు వేడిని కలిగి మండుచున్నా వేడి మండుచున్నా ఆ అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి ఎవను నెబ్ రాజా తన శివాసం నుంచి భూమిలోకంలో కింద ఏమంటాడు ఆ అగ్నిగుండం ముంగడవచ్చి చెప్తున్నాడు శద్రకు మెషకు అభిజ్ఞులకు అనువారులారా మహోన్నతుడు దేవుని సేవకులారా దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యుద్ధకు రాండని పిలువగా చెప్తున్నారు బయట నా దగ్గర వచ్చి నా యుద్ధకు రాండని పిలువగా నా దగ్గర రంగని పిలువగా చదువు శద్రకు మెషకు అభిగ్నో అగ్నిల గు అగ్నిలో నుండి బయట వచ్చి బయటకు వచ్చి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను సేనాధిపతిలో సేనాధిపతి రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వాళ్ళ మనుషులు పరీక్షిస్తుంది మగ్గి నుంచి బయట వచ్చిందంతా పరీక్షిస్తున్నట్ట అంటే ఏమైనా కా కాలిపోయినా ఇక్కడ కాలిపోయిందని వాళ్ళ బట్టలుంటారు ఏం చేసినా అన్ని పరీక్షిస్తున్నట్ట తల నుంచి తల పరీక్షిస్తున్నట్ట వాళ్ళందరూ వచ్చి వారి శరీరంలో వారి శరీరంలో అగ్ని ఏ హాని చేయకుండా వారి శగ్ని హాని చేయనట్టు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు తల వెనుక ఒకడు కాలిపోయినట్టు వారి వస్త్రములు చెడిపోకుండుటయు వారి వస్త్రం చెడిపోకున్నట్టు చూడానికి పరిస్థితి క్రింద క్లియర్ గా టెట్గా రాయబడింది అగ్ని వాసనైన వారి దేహములకు తగలకుండుటయు చూచరి వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ బట్టల మీద మేము చూస్తున్నాడు వాసన చూసినట్ట ఈ అగ్గి వాసన ఉంటది వాసన చూసి అంతగా పరీక్షించారు కానీ ఏ హాని కలగడంటే వీళ్ళు ఎట్లా పోయిందంట దేవుని యొక్క దూత దేవుని ఒక మహిమలో వచ్చిందట దేవుని ఒక మహిమ పడేసినప్పుడు దేవుని ఒక మహిమలో నుండి మహిమలో పోయిందంట మనగా వీళ్ళ చుట్టూ దేవుని ఒక మహిమలో ఉన్నది అగ్గి బి ఏమీ తాకలేదు అలా ఎట్లా పోయిండో వాళ్ళు ఎట్లనే అట్లనే ఏ హాని త్వరగా రాజ ఎంపిక రేజ్ ఏమన్నా ఆశ్చర్యపడినడు రాజ ఎంపిక రేజర్ హరిపడినడు కానీ చూస్తే ధర్మశాస్త్ర వీధులు ఏం చేస్తుండ్రు తన ప్రాణంకు భయపడి అగ్గికు భయపడి ఏం చేసిండట ప్రతిమకు సాయిల పడినంట ఈ కాలంలో ఇట్లనే జరుగుతుండ్రు అలా సంఘాలకు పడి పాస్తాలకు భయపడి వాళ్ళ మాట చెప్పిన ఆజ్ఞకు వాళ్ళ ఆశ్చరాలు చేసి ఏం చేస్తుండటంట దేవుని యొక్క వాక్యం ని మీరిస్తుందంట దేవుని వాక్యం ఏం చేస్తు మీరుస్తుండట మా పాస్టిర్య గొప్ప చెప్పనంటే వాళ్ళు ఏమున్నారు ఈ నేను కదా వాళ్ళు గుడ్డోనే ఉన్నారు వాళ్ళ గుడితరం తరం ఉన్నది మనకైతే ఆ ప్రభు ఆత్మీనే తెరిచిన కదా ఈ వాక్యం మనం తెలుస్తున్న కనుక మనం మన కళ్ళు ధన్నులే ఉన్నారు మనం ఇనగడుతున్న కనుక మన చెవులు ధన్యత ఉన్న కనుక రాజాఖ్యను చేసి ఒక శాస్త్రం మళ్ళా ఏం చేస్తున్నాం అక్కడ బాబు నిబరు శ్రకు మెషకు అభజ్ఞడు వీరి దేవుడు పూజార్హుడు అలా ఈ దేవుడు పూజారుడు అలా ఈయనకే పూజించాల ఈయనకే మహమ పోవాలా ఈమె ఈయనకే మహిమ పోవాలని ఎప్పుడు ఆ నెపిక రజర్ నేర్చు తిప్పబడ్డాయి ఇంతమంది మేము ఆ ప్రతిమాకు మొగ్గే తప్పుడు గుడ్డోడు ఉన్నాడు నింకరజర్ గర్విస్తున్నాడు ఎప్పుడు దేవుడు ఆయన ఆత్మని ఇప్పిను ఆ దూత ఆయన నలుగురు దేవుని ఒక ఆత్మీయత చూసే వరకు వారు అచ్చిర వచ్చి ఇది నిజమా అని పరీక్షించినప్పుడు అప్పుడు చెప్తుడు దెబ్బలు దేవుడు పూజారుడు ఈయనగా పూజించాలా ఈయనగా వర్షిప్చాలా ఈయనక ఆలం చాలా ఒక శాస్త్రాన్ని నిమించును అని చెప్తున్నాడు ఆయన తన దూత నంపి తన దూత పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను అలా తన ఆశ్రయించిన దాసుని రక్షించిను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు తన దేవుని తప్ప ఏ దేవుణ్ణి నమస్కరించి ఏ దేవుణ్ణి సేవింపకై ఉందమని ఏ దేవుని సేవించమని తమ దేహములను అప్పగించి తన దేహమును అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరి వ్యర్థపరిచి కాగా కాగా నేను ఒక శాస్త్రము నియమించుతున్నాను ఇప్పుడు నేను ఒక శాస్త్రం నియమించున్నాను ఏదనగా ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక వాళ్ళను ఈ ఇది సంబంధించిన సమృద్ధి దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు అలా ఏ దేవుడు లేడు ముందర ఏమున్నాడు గుడ్డితమున్నప్పుడు నా నా నా తప్ప నీకు రక్షించే ఏ దేవుడు లేదన్నాడు ఇప్పుడేమంటుడు ఈ దేవుడు తప్ప ఇంకే దేవుడు లేడు అని ఆయన ఇప్పుడు సాక్ష్యం పలుకుతున్నాడు అలా రీయ అయితే టైం ఎత్తుంది కనుక చూస్తే ఇక్కడ చూస్తే ఇప్పుడు చూస్తే మనుషులు ఏం చేస్తున్నారు తన పద్ధతి తన ఆచారల్లా దేవుని ఆ వాక్యం మీరింపి బాగా చెప్తున్నారు మేము చేసిందే కరెక్ట్ అని చెప్తున్నారు అలా రీయా అసలే సబ్బాదినం అంటే దేవుని నిమ్మడించడం దేవుని ఆజ్ఞ కల్చండే అది సబ్బాదినం దేవునికి మేమపరచడం కానీ ఏంది ఇసి వాక్యాలు మనం గొప్ప జనం కనుక వాళ్ళ చెప్తే మన వాళ్ళ చేస్తారు మన దేవుని వాక్యం ఆమెన్ బ్రదర్ ప్రార్థనా అంశాలు ఉన్నాయి బ్రదర్ ఆ మనోజ్ బ్రదర్ తలకి గాయం అయింది దేవుడు స్వస్థపరచాలా రేపు స్కానింగ్ తీసిన రిపోర్ట్స్ నార్మల్ గా రావాలా అలాగే మెల్సన్ అనే బ్రదర్ కొంచెం బాగా ఆల్కహాల్ బాగా అడిక్షన్ అయిపోయిండు తండ్రించి విడుదల పొందాలా కుటుంబంలో సమాధానం ఉండాలా ఆయన కూడా రక్షణ పొందాలా అలాగే మోజస్ బ్రదరు ఆ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చిన కుటుంబమే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కుటుంబంలో వాళ్ళకి ఉద్యోగాలు లేవు వాళ్ళకి అలా కొడుకులకి దేవుడు వాళ్ళిద్దరికి మంచి ఉద్యోగాలు అనుగ్రహించాలని ప్రార్థించండి అలాగే రామచంద్రన్ బ్రదర్కి కూడా క్యాన్సర్ కాబట్టి దేవుడు ఆయనకి మంచిగా మార్గం చూపించి మెడిసిన్ ద్వారా దేవుడు ఆయన స్వస్థపరచాలా ఆయన కూడా రక్షణ పొందాలా వాళ్ళ మిస్ చేస్తూ ఆమె బాగా బాధపడుతూ దుఃఖంలో ఉంది దేవుడు ఆమెను ఓదార్చాల ఆ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని వల్ల ఆ కుటుంబం కూడా రక్షణ పొందాల బ్రదర్ అలాగే రేణుకా సిస్టర్ కూడా బాగా వీక్నెస్ ఉంది దేవుడు రేణుకా సిస్టర్ కూడా ముట్టి తాకి స్వస్థపరచాలి బ్రదర్ ఆరాధనలో ఉన్న అందరికి ప్రార్థించండి బ్రదర్ వాళ్ళు శాంతి సమయ ఇద్దరు జాబ్ దయచేయండి ముఖ్యంగా మెరిస్తుని ప్రభా మార్చి రక్షించుకొని భార్య వర్చిన నూతన మనసు దయచేయండి అక్కడ వర్షం కార్తీన శ్రమించి ఇన్ని మార్గంలో ఈ బోధలో ప్రభా అలరియా నా మీ దగ్గర నడిపించామని అలరియా లేని కాబట్టి స్వస్థపర్చని ఆ స్తైతం చేయాలి కాల్చి కాల్చేసి నా క్యాన్సర్ తీసేసి సంవత్సరం సాధ్యం వేస్తాం ప్రభా నా దివానికి క్యాన్సర్ వస్తే ప్రభా నీ వాకు ధర అప్పటి చెప్పిన బాగు చేసిన స్వస్థపరచును ఈ సాక్షు మాకు దాని బలపరిచేసినప్పటి దుఃఖంలో కూడి రక్షణ దీంకేం ప్రేరణించిస్టర్ మీరు కూడా ప్రార్థించండి స్థూద్రం దేవా దేవా దీనం అంతా మనం కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవానికి వందన ఈశ్వరాజానికి ఇస్తూ దేవా ఇంకెంగా ఈశ్వరాజానికి వందన అంతండి రేణు కష్టం ఉంటే తాకి స్వస్థ పచ్చండ కష్ట వదన కొట్టి వేవడాలి దేవానికి దేవా ఇంకో బ్రదను ముట్టండి దేవా ఆయన ప్రతి అలవాటు నుంచి విడదాలా దయచండి మళ్ళీ మీరు రక్షించుకొని దేవానికి కృప్లో బతలపరుచుకొని దేవా నీ నామానికి మహిమంచుకోండి మరి ఇంకో ని ముట్టండి క్యాన్సర్ నుంచి చెబుడా పొందాలి నీ గాయంలో స్వసత దేవా నీ గాయపడిన సబ్బడని ముట్టి తాకి శ్పరచండి విడుదల దండి ప్రతి ఒక్క శోధన అడ్డులటంకాలు తొలగించండి దేవా కృపల బద్రపరచుకొని దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా మన బ్రదర్ మరి హాస్పిటల్కి వెళ్తుంది దేవాడి రిపోర్ట్స్ అంతా నార్మల్ వెళ్ళాలి శోధన పుట్టి మీరే కృపలో భద్రపరచుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకున్న దేవాక్యం ఇప్పుడు మీరు మాట్లాడిన దేవా ఇంక వందనాలు తండీ దేవా మీరే మరి ఇంక బిడ్డ సిస్టర్స్ ని ముట్టండి వాళ్ళకున్న ప్రత్యేక ప్రార్థనా అంశానికి జవాబు తెచ్చండి ప్రతి ఒక్క శోధనలు వేసి ప్రతి మీరు రక్షించుకొని మీ కృపల భద్రపరచుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోమని ఐ స్నామలర్చు నాం తండ్రి ఆమె సిస్టర్ అలాగే బ్రదర్ ను కూడా ప్రార్థించుకోండి ఓకే సిస్టర్ ఈలోపు నేను చేస్తాను బ్రదర్ వచ్చిన తర్వాత చేస్తారు నేను చేస్తున్నాను మహాపరిషుద్ధుడు అయిన తండ్రి ఇస్రాయేలీల దేవ నీకు వందనాలు తండ్రి నీకే స్థుతులను ఆయన స్తోత్రములు ప్రభ నాయన వాక్యం మీరు మాతో మాట్లాడినారు ప్రభ అవును ప్రభ నీ బిడ్డలను రక్షించుటకు ఎల్ల మీ బిడ్డలను కాచి కాపాడుటకు తండ్రి ఆయన మీరు సమర్థుడకు దేవుడు అవుతండ్రి ఇది ఒక అన్యజనుడైన రాజు సెలవిచ్చినది ప్రభ నాయన కాబట్టి నేను నీ కృపలో నాయన నిరంతరము కాపాడబడుతున్న మేము ప్రతి విషయంలో తండ్రి ఎక్కడా కూడా అనుమానించకుండా సందేహించకుండా నీ పట్ల ఎక్కడ కూడా మేము కలవరపడకుండా నాయన ప్రతి విషయంలో ప్రభ నాయన తండ్రి నువ్వు నీ వాక్యము నమ్మదగినది ప్రభ కాబట్టి మీరు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆ దినం నీ బిడ్డలను ప్రభ మీరు తండ్రి ఆ యొక్క స్థితిలో నుంచి కూడా అగ్నిగుండంలో నాయన అది ఏడంతలు మండినను కూడా ప్రభ అది అగ్ని అగ్నిజ్వాలలు వాళ్ళని ఏం చేయలేకపోయినాయి ప్రభ అలా నీ బిడ్డలను రక్షించిన దేవుడును సమర్థుడూ దేవుడవు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడో ప్రభ ఈ దినంలో ఈ కాలంలో ప్రభ మా జీవితంలో ఎన్ని ఆటంకాలు కలిగినా ఎన్ని శోధనలు కలిగిన ఎన్ని శ్రమలు కలిగినా మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రభ మేము భయపడకుండా ధైర్యం కలిగి మేము ఉండాలా ఎందుకంటే మిమ్మల్ని ఎన్నడను విడవను ఎడబాయనన్న దేవుడవును నమ్మదగిన దేవుడో ప్రభ కాబట్టి ప్రభ ఆ శద్రకు శ్రద్ధకు మెసకు అభేదం వాళ్ళెట్లా నీ పట్ల లోబడి భయభక్తులు కలిగి నీ పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నారు ప్రభా అలాంటి విశ్వాసము తండ్రి ఈ చివరి దినాల్లో మేము కూడా కలిగి ఉండేలాగిన నీ వాక్యాన్ని ఈ విన్న వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచండి ప్రభా నాయన వినువారిగా ఉంటే ప్రభా మాలో ఏమీ ఉండదు ప్రభా విని వాక్యాన్ని పాటించి అవలంబించే వారిలాగా మేము ఉండాలా ప్రభా ఈ చెప్పబడిన వాక్యం మీ నుంచి స్వరం కలిగింది ప్రభ కాబట్టి నేనైతే స్వీకరిస్తున్నాను నా హృదయంలోకి ఈ వాక్యాన్ని ఆహ్వానిస్తున్నాను ప్రభ ఈ వాక్య ప్రకారంగా ప్రభా నయన ఆ ముగ్గురు పట్ల ఎట్లయితే సాక్ష్యం చెప్పగలిగినారో ప్రాభ ధైర్యంగా ఉండగలిగినారో ప్రభ వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో అలా మేము కూడా ధైర్యంగా ఉండి నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా ఏ విషయంలో కూడా మేము భయపడొద్దు పిరికి వాళ్ళు ఎవరు నాయన మీరు పరలోక రాజ్యానికి పోరన్నారు ప్రభా మీకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినాను కానీ పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదన్నావు ప్రాభ కాబట్టి మాలో శక్తి ఉంది ప్రేమ ఉంది ఎలాంటి వచ్చినా మేము తట్టుకోగలిగే మీరు మాకు ఆశా నిగ్రహం అనుగ్రహించిన దేవుడవ ప్రభ మీకు ఎంతగానో వందనాలు వాక్యం మీరు మాతో మాట్లాడి తండ్రి మృదయాలను మమ్మల్ని బలపరిచినందుకు మీకు ఎంతగానో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మీకే మహిమ ఘనత ప్రభావంలో కలుగును కాక హెలుయతండి ప్రభానైనా మనోజ్ బ్రదర్ మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆ యొక్క తలకు గాయం నుంచి స్వస్థత అనుగ్రహించండి ఎలాంటి పెయిన్ ఉన్న ఏసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగును కాక ప్రభానైనా రేపటి దినం స్కానింగ్స్ తో రిపోర్ట్లన్నీ నార్మల్ గా రావాలా బ్రదర్ ని మీరు గొప్ప సాక్షిగా మీరు లేవని ఈ దినం మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకున్నారు ప్రభా దాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు ప్రభ బ్రదర్కున్న ప్రతి శోధన ప్రతి కీడు ప్రతి మరణగండాలు కొట్టివేయండి బ్రదర్ని ఇంకా నూతనంగా అభిషేకించండి ప్రభా ఆయన ఇంకా అనేక చోట్లని సువార్థని ప్రకటించాలా అనేకులు బ్రదర్ ద్వారా రక్షణ రావాలా మార్గమన్స్ పొందాలా ప్రభ అలా మీకు వరకు బలమైన సాధనం లాగా వాడుకోండి బ్రదర్కున్న ప్రతి అనారోగ్యం నుంచి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రేణుకా సిస్టర్ని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ఆ గొంతు నొప్పి నుంచి హార్ట్ దగ్గర ప్రతి పెయిన్ నుంచి స్వస్థత దయచేయండి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత స్వస్థత సిస్టర్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే మనోజ్ బ్రదర్ కి రేణుక సిస్టర్కున్న ప్రతి శోధన ప్రతి కీడు ప్రతి మరణగండాలు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాది తలపెట్టిన ఏ ఆయుధము విరోధమైనది ఏది వర్ధలకుండా లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రామచంద్రన్ బ్రదర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ రోజు ఇచికే తండ్రి ఎంతో కన్నిటితో ప్రార్థించిండు ప్రాభ అలాంటి విశ్వాసం ఇచికే ఉంది ఈ రోజు వాళ్ళు నేను నీ నామాన్ని ఎరగని ప్రజలు ప్రాభ వాళ్ళ పక్షాన ప్రాభ ఇచిక ఎలా అయితే కన్నిటితో అలాంటి విశ్వాసంతో ప్రాభ రామ్ చంద్ర గురించి మేం మీ సన్నిధులను ఆయన మీ కృపలో తండ్రి మేము విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి ప్రభా ఆయనను కనికరించండి కృప చూపించండి ఆ క్యాన్సర్ నుంచి స్వస్థత అనుగ్రహించి ఆయనను కూడా మీకు వరకు సాక్షిగా మీరు లేవనెత్తండి వాళ్ళ మిస్ ఆ సిస్టర్ మీరు బలపరచండి ధైర్యపరచండి ఆదరించండి ఓదార్చండి ఆమె ఎంతో కృంగిపోయింది నిరహస్య నిస్పృహల్లో ఉంది ప్రభా కృంగ కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు నేనే అన్న దేవుడు నువ్వు నమ్మదగిన వాడు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ఆ కుటుంబానికి ఉన్న ప్రతి శోధన ప్రతి కీడు ప్రతి మరణగండం కొట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి యొక్క ట్రీట్మెంట్ కావాల్సిన ప్రతి ఆర్థిక సహాయం మీరు అనుగ్రహించండి మెడిసిన్ లో మీ రక్త ప్రోక్షణ జీవం అనుగ్రహించి స్వస్థపరచమని నేను సన్నిధిలో ప్రభావం మొరపెడుతున్నాం తండ్రి అలాగే మిల్టాన్ గురించి ప్రార్థిస్తుండగా ప్రభావ ఆయనలో ఉన్న ప్రతి ఆల్కహాల్ స్పిరిట్ ని ఏసుక్రీస్తు నామంలో తండ్రి స్వస్థత ఏసు క్రీస్తు నామంలో తండ్రి ప్రభా ఆయనను కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరిచి రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా తన భార్య పట్ల బిడ్డల పట్ల తండ్రి అందరి పట్ల ప్రేమ కలిగి ఉండలాగిన ప్రభా మీరే కృప చూపించండి అలాంటి జ్ఞానం సహోదరుడికి అనుగ్రహించండి ప్రభా ఆ సహోదరుడికి ప్రతి కాపవాది తంత్రముల నుంచి విడిపించి ఆయనను కూడా మీరు రక్షించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ కుటుంబంలో మీ పరులు శాంతి సమాధానం నెమ్మది యసు క్రీస్తు నామంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే మోజస్ బ్రదర్ ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబ వాళ్ళ కొడుకులకి ప్రభా ఉద్యోగం లేదు ప్రభా కుటుంబం ప్రభ ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది ప్రభ కానీ మీ కనికరం చూపించమని మీ కృప ఆ కుటుంబం పట్ల చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వాళ్ళిద్దరికి మంచి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభా కుటుంబంలో కూడా మీ పర్లో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి వాళ్ళకున్న ప్రతి బంధకంలో నుంచి విడిపించి మీకు వరకు సాక్షులుగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా స్వరాజ్ కూడా మంచి ఉద్యోగం మీరు మని ఆయన ఆయన ప్రతి పనుల్లో మీరు రాకపోకల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకున్న ప్రతి అవసరం దేవుడు తండ్రి ప్రతి అవసరము మీ క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాళ్ళకున్న ప్రతి శోధనలు కీడులు తొలగించి వాళ్ళు వెళ్ళే ప్రతి పనుల్లో రాకపోకల్లో మీ కృప మీ కనికరము మీ సహాయము నైనా తండ్రి మీకు వాళ్ళకి అనుగ్రహించండి ఎల్ల వాళ్ళకు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరైనా అయినా తండ్రి మమ్మల్ని ఇంకా బలపరచండి రాబోయే దినంలో నైనా భయంకరమైన నీ వాక్యం సెలవిస్తుంది ఎవరము అవిశ్వాసంలో పడకుండా ప్రభ ఎవరిలో ఎలాంటివి కలగకుండా నీ వాక్యంలో మేము ఉదక స్నానం చేయబడాలా ప్రభ నీ వాక్యాన్ని అనుదినం మేము నెమర వేసుకోవాలా అనుదినం నీ వాక్యం ద్వారా మేము బలపడాలా నీలో మేము జీవింపజేయాలా ప్రభ అలా నీ వాక్యం పట్ల ఆసక్తిని శ్రద్ధని మాకు అనుగ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించే జీవితం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆ మేము ప్రార్థించండి రవి బ్రదర్ సంవత్సరం ప్రభు ప్రభా అందరి కష్టాలు అనిపించి ప్రభు దేశమంతా నీ భక్తులే ప్రభా మొత్తం నీ నామంలో ఉండేటట్టు చేయి ప్రభు అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించదేవా ప్రతి ఒక్కరు కూడా నీ ఆరోగ్య ఆరోగ్యం ప్రసాదించితే అందరూ నీ వైపే మొగ్గు చూపుతారు దేవా అందరినీ కాపాడదేవా వచ్చేది చీకటి రోజులు దేవా ఇవన్నీ కొట్టుపారేసేదేవా ప్రతి ఒక్కరూ నీ నామంలో చేరేటట్టుగా ప్రసాదించదేవా అందరి ఆరోగ్యాలు ఈ మెడిసిన్ కెడిసిన్ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరిని చల్లని చూపుతో అందరూ ఆరోగ్యంగా ఉండాలి దేవ అమే స్తోత్రం పరిశుద్ధమైన దా పరిశుద్ధ ఘనమైన ఉన్న శ్రేష్టమైన పుతులు స్తోత్రాలు దయా నువ్వు సమస్తము ఎరిగినవాడు నీకు స్తోత్రమే నా తండ్రి మీకు పరుగై ఉన్నది ఈ భూమి మీద ఏది లేదు నమ్మదగిన దేవుడు అయా మేము నమ్మదగిన వరం దేవత నామానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం రాజా అయా నా తండ్రి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ప్రభు మరి మా ప్రార్థనకు జవాబు దయచేయమని ముందే ప్రార్థిస్తుంటున్నాం తండ్రి అయా సిస్టర్ ముట్టి తాకి స్వస్థపరుతుంది నాయన ఆ పెయిన్ నుంచి విడుదల దయచేయండి ఐశుక్రీస్తు నామంలో మంచి ఆరోగ్యం దయచేయండి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభు ముట్టి తాకి స్వస్థపరచండి ఏహోవరఫ మీకు స్తోత్రమున తండీ మీకు సమస్తము సాధ్యమునైనా మీ వాకు సెలవు ఇచ్చిన తండి స్వస్థపరచుమని స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అలాగే ప్రభా నాయన మనోజి బ్రదర్ని కూడా ముట్టి తాకి స్వస్థపరచండి నాయన ఆయా మరి గాయములు నీవే నా తండి మీకు స్తోత్రం ముట్టి తాకి ఆ గాయమును మాన్పి అబిడే అనేకమైన సేవలు తిరుగుటకు సహాయం అనుగ్రహించి ఆయన ప్రతిశోధన కొట్టివేసి నెమ్మది శాంతి సమాధానం ఆ కుటుంబం వల్ల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి స్తోత్రం ఆయన ఇంకో ప్రధాన కూడా ప్రభు మరి నా తండ్రి సరిచేయండి మీకు స్తోత్రం ఆయన తను కూడా ముట్టి తాకి స్వస్థపరిచి రక్షించుకోండి ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ఆయన రాత్రి కాల సమయంలో ప్రభు ప్రార్థిస్తుంటున్నాం ఆయన ప్రార్థన ఒక జవాబు దయచేయగల సమర్థుడ ఉన్నవి మీకు స్తోత్రం నా తన స్వరాజన్ బట్టి జ్ఞాపకం ఇస్తుంటున్నాను ప్రభు హయా రాత్రికాల సమయంలో నా తండ్రి ఆ నా అభిడంతో మాట్లాడండి నా తండ్రి మీరు మంచి ఉద్యోగమును దయచేయండి ప్రవ్వా నా తండ్రి అత్యధికముగా నా తండ్రిని నా తండ్రి హెచ్చించే బిడ్డగా ఉంటున్నాడు ప్రభా అయా మరిని మహమకరంగా తండ్రి ఆ బిడ్డను మంచి ఉద్యోగం దయచేయండి ప్రభావా మంచి ఇవులతో నాయన తృప్తిపరచండి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన ఎవరైనా ఇంకా అనారోగ్యంతో ఎవరిని ముట్టి తాకి స్వస్థపరచండి ఏ శోధనతో నా శోధన కొట్టివేసి మీరు పరిశుద్ధపరిచి నాయన స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం నాయన మీ నామానికి మహిమ గణత తెలిస్తూ రాత్రి తాల సమయంలో ఆయన యొక్క నా తండ్రి ఏ బిబియంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రతి ఒక్క అవసరంలో ఏ శుభ్రిష్ట నామంలో నాయన మీరు తీర్చి మహిమ గణత స్వభావాలు తెచ్చుకున్నామని మేము తగ్గించుకుంటూ మీ పరిశుద్ధ నామాన్ని యచిస్తూ ఏ సుప్రిక్ష పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి శాంతి సమాధానం పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సకల పరిశుద్ధులకు సతాత్వ నడిపించిన మాట ఆమె ప్రైజ్ లాడన్నా ప్రైజ్లాడ్ చేస్తారు